మటుకు కీర్తి ప్రతిష్టలు అలా వాడతారు దాన్ని సో కానీ సంస్కృతంలో ఆ అర్థంలో అది వాడబడ్డ సందర్భం ఇంతవరకు నాకు ఎక్కడ తగలలేదు ఐ గిడ్ నాట్ టెమక్రాఫ్ దూసేజ్ ఇన్ శాంస్కృతి సంస్కృతంలో ప్రతిష్ట అంటే నెలకడా అనర్థం స్థిరముగా ఉట అని అర్థం ఆ అర్థం అది స్థా అంటే ఉండుత ప్రతి అనే ఉపసర్తి చేసేప్పటికీ గట్టిగా నిలకడగా స్థిరంగా ఉండుత చూడండి శంకరులు రాశారు అచల ప్రతిష్ట అచల అంటే అచలతయా అంటే చలనము లేకుండగా తృతీయ భక్తిగా గా అనే అర్థం వస్తుంది గా ఇతంభూతలక్ష్మే తృతీయ అని ఒక సూత్రం ఉంటుంది చలనము లేకుండగా ప్రతిష్ట అంటే అవస్థితి నిలిచి ఉంది మానిసాగ ప్రతిష్టాపూర్వకమ శాశ్వతీ సమా అని రామాయణంలో శ్లోకం ఉంది అక్కడ కూడా ప్రతిష్ట అంటే నీకు జీవితంలో స్థిరమైన నిలకడ ఉండదని అర్థం అంతేకాదు నీకు పేరు ప్రతిష్టలు అవనయం కాదు అలాగేం లేదు పేరు ప్రతిష్టలు ఉండదంటే కీర్తి యశ ఇలాంటి వేరే పదాలు ఉన్నాయి దానికి కాబట్టి చలనము లేని నిలకడైన అవస్థితి యం అది కళది సముద్రం అజల ప్రతిష్టం సముద్రం ఆపహోతా ప్రవిశంది స్వాత్మస్థం అవిక్రియమే సంతం యద్వత్ అది అదృష్టాంతంలో ఉండేటువంటి పాయింట్స్ ఆయన పాయింట్ చెప్పారు అక్కడ ఆ సముద్రం ఎలా ఉంటుంది అంటే ఆపహ జలమును సర్వతోగత ప్రవేశంతి అన్ని వైపుల నుంచి బయలుదేరి వచ్చి ప్రవేశిస్తూ ఉంటాయి అయినా కూడా సముద్రము తన స్వరూపమును కోల్పోదు స్వాత్మస్థం ఇప్పుడు నడమంత్రపు స్థిరి అనే మాట తన వింటూ ఒక ఆయన ఉంటాడు మామూలుగా హీ వాజ్ నేను ఐన్యూ ఏజెంట్లు హీ వాజ్ ఏ మజ్దూర్ ఇది సింపుల్ దర్శన్ మామూలు డ్రెస్ వేసుకొచ్చి ఆఫీస్లోకి వచ్చి డ్రెస్ను లాకర్లో పెట్టుకుని ఆ కాకి బట్టలు వేసుకుని కొంచెం మిరిగ్గా ఉంటాయి అవి వర్కింగ్ క్లోత్స్ అవి వేసుకుని ఎనిమిది గంటలు వర్క్ చేసి ఇంటికి వెళ్లి పడు హీ వాజ్ ఏ దెన్ హీ స్టార్టెడ్ రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎవరితోటో కలిసి రియల్ ఎస్టేట్ బిజినెస్ అంటే యాభై ఎకరాలో ముప్పై గంటలలో గవర్నమెంట్ భూమి కబ్జా చేయడమో ఏదో చేసి అదంతా ఎవరైనా అమ్మి హీ సడెన్లీ బికేమ్ ఏ రిచ్ మ్యాన్ ఆయన్ని చూసినప్పుడు అల్లా ఆశ్చర్యం ఎంతో అహంకారంగా ఉండేవాడు నడమంత్రపు సీరే అన్నదానికి దృష్టాంతంగా ఉండేవాడు పట్టలేకపోయేవాడు ఆ పట్టదా పట్టదాలైనట్టుగా ఉండేవాడు చాలా ఖరీదైనటువంటి డ్రెస్సులు వేసేవాడు మామూలుగా రిచ్ మ్యాన్ అంబానీ సింఘానియా వాళ్ళు కూడా అంత ఖరీదైన వేయరు పర్టికులర్గా ఎవరు సింపుల్ వేసుకుంటారు అలా కాదు ఖరీదైన డ్రెస్ వేసేవాడు పర్టికులర్ గా ఖరీదైన కారులో వెళ్ళేవాడు చాలా హలాది చేసేవాడు షో ఆఫ్ ద వెల్త్ అన్నట్టుగా ఉండేవాడు అది దాన్ని అందరూ అనేవారు నడవంటు స్త్రీ అని అలా అయిపోతారు మనుషులు సముద్రం అలా అవ్వదు చెరువు అలా అయిపోతుంది ఏదైనా నీళ్లు బాగా వస్తే చెరువు పట్టణ శక్తి అయిపోతుంది సముద్రం అలా అవ్వదు సముద్రం ఆప ప్రతిశంది సముద్రాన్ని బాగా నిండుగా ఉండి చూద్దామని ఎవరో వెళ్ళరు ఆ కారణంగా వెళ్ళరు నది నిండుగా ఉంటే చూడ్డానికి వెళ్తారు చెరువు నిండుగా ఉంటే చూడ్డానికి వెళ్తారు ఎందుకంటే అది ఒక విడ్డూరం కనుక సముద్రానికి అలాంటి విడ్డూరం ఏమి ఉండదు అంటే సముద్రము జలములు ఎంత నిండుగా వచ్చినా అది తన స్వరూపంలో తాను నిలిచి ఉంటుంది డిస్టర్బ్ కాదు స్వాత్మస్థం దాన్నే అవిక్రీయం ఎట్టి వికారములను పొందదు వికారం అంటే కల్లోలము ఇటువంటి స్థితులను అది పొందదు అది తన స్వరూపంలో తాను నిలిచి ఉంటుంది అది దృష్టాంతం అవి ఆ అంశాల్ని మనం దృష్టాంతంలో తీసుకుంటాం యద్వత్ ఇది ఎలాగో తర్వాత తద్వత్ కామా విషయసన్నిధావీ సర్వత ఇచ్చావిశేషాయపురుషం సముద్రమివ ఆపహ అవికువంతి सारी सारी अभी कुर्व प्रविशति सर्वे तदर अदे विधमु सर्वे अभी कामा मुझे बेटा सर्वे काम अभक्ति एक् पदों आभक्ति दी काम कामनल अर्थम इच्छा विशेषा अर्थम వేర్వేరు కోరికలు ఇచ్చి విశేషం అంటే వేరువేరు భిన్న భిన్నములైన కోరికలు అవి కామాహన పడతాయి ఇవి సర్వత అన్ని వైపుల నుంచి హృదయంలోకి వస్తాయి అన్ని వైపుల నుంచి రావడం అంటే ఏమిటండి అంటే మీరు ఎటు చూసినా ఏదో కామించదగిన భోగవస్తువు ఉంటుంది విషయ సన్నిధావతి ఆ విషయ అంటే ఇంద్రియముల చేత గ్రహించబడే భోగ్య వస్తువులు ఏవైతే ఉంటాయో వాటికి విషయములు అని పేరు ఆ విషయముల యొక్క సన్నిధి అందు విషయ సన్నిధావతి సో ఇప్పుడు మీరు పుల్లారెడ్డి స్వీట్ పక్క నుంచి డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నారనుకోండి వెళ్తూ ఉంటే బోర్డు కనుక రుప రొక రూప అని కారు నాపి కారునాపి ఏం చేయాలి ఒక సమోస ఒక స్వీటు తిని కానీ వెళ్ళాలి అక్కడ వాళ్ళు అలాంటి అరేంజ్మెంట్ చేస్తారు ఈ స్వీట్ షాప్స్ లో వాళ్ళ ఇది ఒక ప్యాకేజ్ ఇది ప్యాకేజ్ వన్ స్వీట్ కుడ్బి గులాబ్ జామున్ కుడ్బి సంథింగ్ ఎల్స్ కుడ్బి సంథింగ్ ఎల్స్ అండ్ వన్ సమోసూ బో హాట్ స్వీట్ స్వీట్ తినేసి ముందు తర్వాత సమోసా తిని తర్వాత కాఫీ కాఫీయే దట్ ఈస్ ది ప్యాకేజ్ యు ఫినిష్ ఇట్ అన్ గో ఓకే నువ్వు బ్రేక్ఫాస్ట్ తీసుకోలేదు అనుకోలేని సమయంలో అక్కడ ఉన్నావు కాబట్టి యూ డూ దాట్ ఓకే రీజనబుల్ అప్పుడే లంచ్ పూర్తి చేసి వెళ్తే ఎగెన్ యూ డూ దీస్ అంటే ఇట్ ఇస్ నాట్ రీజన్ బట్టి జస్ట్ బికాస్ డిజైర్ అండ్ ఇది సమోసా ఎప్పుడు బానే ఉంటుంది అటువంటి సమోసాసే బాగుండకపోవచ్చు మంచి షాప్ లో బాగుంటుంది అలాగే కాఫీ బాగుంటుంది స్వీట్ కూడా బాగుంటుంది వైనాట్ అని ఆ విధంగా ఇచ్ఛా విశేషములు మనలో ప్రవేశిస్తూ ఉంటాయి అన్ని వైపుల నుంచి సర్వత అలాగే మరో ఇచ్చ మరో ఇచ్చ మరో ఇచ్చ ఒకసారి కారు ఒక ఆయన కొనుక్కున్నారు మంచి కార్ డ్రైవర్ కొనుక్కుంటుంది ఏముంది డబ్బు ఉన్నప్పుడు కారు కొనుక్కోవడం అవసరం అని కూడాను ఒకసారి ఆయన స్వామిజీ కారు యాక్సెసరీస్ కొనుక్కుందుకు వెళ్తున్నాను రండి అన్నాడు నేను ఎందుకో మనకు అనవసరం కదా అని ఎందుకునో క్యూరియాసిటీ అని అండి నేను ఖాళీగా ఉన్నాను ఆల్ సెకండ్ డన్ సో మరే పని లేకుండా నేను ఆయనతో పాటు కూర్చొని కార్ యాక్సెసరీస్ షాప్ లోకి వెళ్ళాను అవేళు నాకు ఒక జ్ఞానోదయం ఎన్ని రకాల యాక్సెసరీస్ అంటాయి అక్కడికి నేను అడిగాను అండి మీరు కారు కొనడానికి రెండు లక్షలైతే ఈ యాక్సెసరీస్ ధర రెండు లక్షలు దాటి ఉన్నా అన్న అన్ని ఉన్నాయే అంటే అవునండి ఇట్ లైక్ దాట్ ఆ కారు ఎన్ని యాక్సెసరీస్ ఉంటాయంటే మామూలుగా కూర్చునీది ఉంటుంది ఆ కూర్చుని వాడు కారు వేసి వాడే ఒక మంచి క్వశను పెట్టిస్తాడు కదా అది వాడే క్వశ్న పెట్టిస్తాడు కదా మళ్ళీ దాని మీద ఇంకో కుశం ఎందుకంటే ఈ కుసాన్ని పరిరక్షించడానికి మరో కుశం ఓకే మరి ఆ కోసాన్ని పరిరక్షించడానికి ఇంకేం చేయాలి ఏదో ఇంకోటి ఉంటుంది దాని మీద అలాగే త్రీ లేయర్స్ అది అవుతుంది కాళ్ళు పెట్టుకునే చోట వాళ్ళు ఏదో రబ్బరు ఇస్తారు ఆ రబ్బర్ కంటే ఇంకొకటి చక్రాలకి ఏదో ఇంకొక అవరు ఒక సెంటు సెంటు ఇదో పెద్దది అది ఆ మంచిది కాదని నేను చెప్తాను కాళ్ళలో వెళ్ళినప్పుడల్లా ఎవరితో వినేవాళ్ళు అయితే చెప్తాను మంచిది కాదండి అలా పెట్టుకోకండి అంత ఆర్టిఫిషియల్ ఈ పెర్ఫ్యూమ్స్ అలా పెట్టుకోవడం అది ఎప్పుడు అలాగే వస్తూ ఉంటుంది ఫ్యూమ్స్ దాని నుంచి ఆ సెంట్ వెదజల్లుతూ ఉంటుందో అది మనం క్లీన్ చేస్తూ ఉండటం ఏది వట్ ఈస్ దాట్ ఎప్పుడైనా ఒక స్థాయిలో సుగ్దాన్ని చూడాలి కానీ అది కొనేసి అక్కడ పెట్టేయటం తర్వాత ఒక డాల్ ఒకటి అలా వెళ్లాడుతూ ఉంటుంది ఈ విధంగా ఇవి ముందు ఇంకా వెనక ఈ ఇంక చక్రాలకి చక్రాలకి అదే స్క్రూలు బిగించి ఉంటాయి దానికి అలంకారంగా ఏవో డిప్పలేవు ఒక్కదేమిటి ఎన్ని యాక్సెసరీస్ ఉంటాయంటే ఇంక నాకు గుర్తున్నదో నాలుగో చెప్పాను వెరీ రొటీన్ థింగ్స్ చెప్పాను ఇంకా చాలా చాలా ఉన్నాయి అందులో అమెరికా అమెరికాలో కార్ యాక్సెసరీస్ కన్నాటి మ్యాచ్ ఓ మెర్సిడీస్ బెంచ్ కారుకొని దానికి యాక్సెసరీస్ మీరు పెట్టారంటే మీరు కారు కను ఖర్చు పెట్టి పెట్టచ్చు మీకు ఓపిక ఉండ అంటే కారు కొన్న కోరికకి వెనకాల ఎన్ని కోరికలు వస్తాయి అలాగే బ్యాక్టీరియా కాలనీలు పెరిగినట్టుగా కోరికలు అలా పెరిగిపోతూ ఉంటాయి అన్ని వైపుల నుంచి వచ్చేస్తూ ఉంటాయి ఒకసారి నేను ఎక్కడో ఉన్నాను ఆర్లాండోలో ఉన్నాను స్వామీజీ మనం వీ విల్ గో టు దిస్ ప్లేస్ అన్నారు ఎవటి వాట్ ఈస్ దిస్ ప్లేస్ అని చూస్తే ప్లేషర్ ఐ రన్ అని ఉన్నారు ఏ ఉంటుంది రద్ది చూద్దాముంటుంది కను నాట్ ఇంట్రెస్ట్ టైర్ వెరీ టైర్ ఐ డి నాట్ గో ఎవరో మరి ఆర్లలో వెళ్ళి ప్లేషర్ అయ్యిండా వచ్చేవాడు నాట్ ఇంట్రెస్ట్ ఈయన ఫీజన దిస్ నాన్ సిన్స్ ఈనా ఫీల్ చేంటుంది సమాచారం ఇవో ఉంటాయి రకరకాలు ఉంటాయి అలా పైకి వెళ్ళడం ఇలా కింద పడడం అలాంటివేవో ఉంటుంది ఇంకోటి ఉంటుంది ఇంకోటి అన్ని రకాల పిచ్చిలు ఉంటాయి అవన్నీ మనస్సులో ప్రవేశిస్తూ ఉంటాయి ప్రవేశించినప్పుడు మనం ఎలా అయిపోతాము దీనికి దృష్టాంతం ఇక్కడ ఉన్న దృష్టాంతం చాలనట్టు నేను నెగిటివ్ దృష్టాంతం ఒకటి పెడుతున్నాను ఇక్కడ పాజిటివ్ దృష్టాంతం ఇచ్చాడుగా సముద్రం నెగిటివ్ ఏమిటంటే పిల్లవాడిని టాయ్ షాప్ లో వదిలిపెట్టేస్తే వాడు ఏమైపోతాడంటే మీరు చూడాలి పిల్లవాడిని నేను చూశాను టాయ్ స్వారస్ షాప్ సో ఈ పిల్లవాడిని దగ్గరకు తీసుకెళ్తారు వాడు ఎక్సైట్ అయిపోతూ ఉంటాడు ఆ పిల్లవాడు ఎంత ఎక్సైట్ అయిపోతాడంటే ఆ పిల్లలను చూస్తే నాకు ఆశ్చర్యం వస్తుంది వాడు ఒక పెద్ద షెల్ఫ్ నిండా డాల్స్ ఏవో ఉంటాయి బార్బీ రేవో డాల్స్ ఉంటాయి ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలి వీడు నాలుగు బార్బీలో మూడు బార్బీలో ఈ బార్బీలు పోసి అమ్మాయిలు పికప్ వాట్ ఎవర్ ఓ రెండో ఊరో నాలుగో పికప్ చేసేప్పటికీ ఈ లోపల ఇంకో షెల్ఫ్ కార్లు ఈ చిన్న చిన్న బొమ్మ కార్లు కనపడతాయి వీడి బార్గెన్ ఇలా పారేసిన మళ్ళీ పెరిగేస్తున్నా అక్కడికి వెళ్ళిపోతాడు అప్పుడు నేను ఒక అడ్వైజ్ ఇచ్చా మా ఆశ్రమానికి వచ్చే వాళ్ళకి నేనేమి అడ్వైజ్ ఇచ్చానంటే యూ పర్చేజ్ ఎ టాయి టు యువర్ కిడ్స్ ఇన్ఫాక్ట్ నేను కూడా ఏం చేస్తానంటే వాళ్ళ దగ్గర పారేసిన టాయిల్ ఏమైనా ఉంటే నేను సంచిలో వేసుకుని పాపం కొంచెం అన్ఫార్చునేట్ కిడ్స్ ఉంటా నేను వాళ్ళకి ఇష్టం ఉంటా ఈ టాయిల్ని ఇటు అటు తిప్పడం లేనిది ఒక కొంతకాలం చేసిన తర్వాత ఇంక వీళ్ళు కూడా మానేశాను సో ఇలాంటివి చేసేవాడిని కాబట్టి నేను ఏమైనా అడ్వైజ్ ఇచ్చేవాడిని అంటే You never, never, never take your son or death up to your toy store or shop. Don't do that mistake. You are doing a, a great harm to the kid. Meera well and one toy, one of the two, one of the two, one of the two, one of the three, one of the two, one of the two. One of the two is what is it? But that's what I'm trying to do. What is it? I'm trying to tell you that you are putting, pushing his mind, a small mind, to develop his mind, You are pushing it through a roller coaster, and you are causing serious problems to mind. There is psychological disturbances very first time, but the value system is the least of the problems. But the depression is very low, the pain is very low, the psychological issues are very low, so there is no problem with this problem, so there is no problem with this problem. If you want to choose from, you want to choose from, you want to choose from, you want to choose from. కాబట్టి ఎందుకంటే ఆ పిల్లవాడికి ఆ కామనలన్నీ అన్ని వైపు నుంచి వచ్చేసుకుంటే తల తిరిగిపోయి వాడు తట్టుకోలేకపోతాడు అలా మనం అయిపోకుండా దృష్టాంతం ఇది సముద్రమేమో పాజిటివ్ దృష్టాంతం ఒక్క మాటలో చెప్పాలంటే అసలు కామన ఉదయించమేకూడదండి ఎందుకు కామన ఉదయించడం ఎందుకు ఇఫ్ ఇట్ కమ్స్ టు యూ బైట్ సెల్ఫ్ యూ కెన్ ఎంజాయ్ అది నాకు ఉంటే బాగుందని అసలు ఉదయించడం ఎందుకు ఎందుకు అనవసరం ఇప్పుడు కూరపప్పు పురుషులు మంచిగా అన్నీ ఉన్నాయి ఊర్లో వడ్డిస్తే బాగుందని ఎందుకు ఈ ఉన్నవాటితో కడుపు నింపుకోవచ్చు కదా ఊర్లో వడ్డి వాళ్ళు వడ్డిస్తే వాళ్ళు వెళ్ళిపోతుంది వేరే తగ్గతి ఈ వీడు కోరిక అలవతరావు సో అసలు మహాత్ములు ఏమని చెప్తారంటే ఎంటీకి పెట్టుకోమంటారు మైండ్ కీప్ ది మైండ్ ఎంటీ నో ఎక్స్పెక్టేషన్స్ అసలు ఏ ఎక్స్పెక్టేషన్ వద్దు ఇప్పుడు ఏమైపోతుంది భార్యాభర్తల మధ్య తగాదాలు ఎందుకు వస్తాయంటారు ఆయనకి బోల్డ్ ఎక్స్పెక్టేషన్స్ ఆవిడ దగ్గర నుంచి ఆవిడకి బోల్డ్ ఎక్స్పెక్టేషన్స్ ఆవిడ అన్ని ఎక్స్పెక్టేషన్స్ ఇలా చేస్తే బాగుంది మీరు అప్పుడు అలా చేయలేదు ఇప్పుడు ఇలా చేయలేదు అంటే ఈ రకంగా ఎన్నెన్నో ఎక్స్పెక్టేషన్స్ అంటే మనం అన్ని ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ప్రేమించటం మనకి చేత కాదనమాట సో అది ఆసక్తి అనిపించుకుంది కానీ ప్రేమిందుకవుతుంది సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే టూ మెనీ బ్రదర్స్ ఉంటారు మా వాడు ఇది నాకు చేయాలి అది చేయాలి అన్నది కదా మాత్రం చేయలేడా అని వీడు గోల్డ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి తమ్ముడుకి అన్నయ్య మీద అన్నయ్యకి తమ్ముడు మీద ఉంటాయి తమ్ముడు సిటీలో ఉండి బోల్డ్ సంపాదిస్తున్నాడు ఏమైనా చేయొచ్చు కదా అని వీడికి ఉంటాయి ఒకళ్ళు లేకపోయినా భార్య చెప్పి పెట్టింది ఏదో ఇలా ఉంటాయి కుటుంబంలో ఏమో ఉంటాయి సో ఇలాగ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని బ్రదర్స్ ఇద్దరు కలుస్తారు ఈచ్ హ్యాంగ్ హాఫ్ ఎక్స్పెక్టేషన్స్ అది అదా అమెరికా నుంచి వస్తున్నాడు కదా అయిపోతే కొత్త ప్యాంట్ కొత్త షర్ట్ తీసుకురావచ్చు కదా ఇంతట్లోకి మొక్కలు ఏదో అయిపోతుందా అని ఎక్స్పెక్టేషన్ వాడు తీసుకొస్తే వీడి ఆనందానికి పట్టలేడు వాడు పొరపాటుని తీసుకురాలేకపోతే చోట్లేకో కళ లేకో తీసుకురాలేకపోతే వీడి మనసులో గాయం శల్యం ఒకటి గుచ్చుకుంటుంది ఆ శల్యం అలా ఉంటుంది ఎక్కడికి పోతుంది ఇంకో రెండు మూడు కొత్త శరీరాలు వచ్చే వరకు అది అలాగా యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ ఎందుకు ఉండాలి ఎక్స్పెక్టేషన్స్ నేను యుఎస్ ఆశ్రమానికి వెళ్తాను ఏ ఎక్స్పెక్టేషన్ వస్తుందో లేకుండా వెళ్తాను నేను మా గురుదేవుని చెప్పిన పని ఏదో ఉంటుంది ఆ పనిని పూచిగా చేసేస్తాను పరమేశ్వర అర్పణ వస్తూ అనేసి బుధుని మీకు పండుగ వేసుకుని వచ్చి విమానంలోకి వచ్చిన మళ్ళీ భారత్ వచ్చేస్తా నో ఎక్స్పెక్టేషన్స్ ఎందుకు ఉండాలి ఎక్స్పెక్టేషన్స్ నా అమెరికా వెళ్తున్నాం స్వామిజీ మీరు చాలా సర్వీస్ చేస్తున్నారశ్రమానికన వాళ్ళంటే నేను విని ఓ అలాగా అని అనుకుంటాను సర్వీస్ చేయడం ఏంటండి మనం సర్వీస్ చేయడానికి I, I never think of it as like that. My I'm given the guidance that my they give me opportunity in class. If my there is one way with the talent and you leave everything upside down with it, there is my sense of no way, only if people with sharing and would have to be a good idea in their life and our doesn't have anything, they have just అని అలాగే పరమేశ్వర అర్పణ వస్తూ అనేసి వచ్చేస్తూ ఉండాలి కానీ మైండ్ క్లీన్ గా పెట్టాలి ఎక్కడైనా ప్రసరంతా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే అక్కడే దుఃఖం ఉంటుంది మీరు ఆలోచించి చూడండి ఏ వ్యక్తి నుండి మీరు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారో ఆ రిలేషన్షిప్ లో దుఃఖము తప్పనిసరిగా ఉంటుంది నేనే మీరే అవ్వక్కర్లేదు నేనే అవ్వచ్చు నేనే ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి వెళ్తూ ఉంది ఎవరు ఏం ఉత్తిజ్యోతులతో రాకపోతే ఒకప్పు కాఫీ తీసుకురావచ్చు కదా స్వామీజీ నేను ఒకసారి మనసులో అనుకున్నా అదే దుఃఖం ఇంకా అంతకంటే వేరే దుఃఖం ఖాళీ ఉంటే తీసుకొస్తాడు లేదా మానస్తే తీసుకొచ్చినప్పుడు ఊరికే ఎన్నిక ఫిల్డ్ అవుతాం తీసుకొచ్చినప్పుడు తీసుకొస్తాడు లేనప్పుడు లేదు అదే దుఃఖం కీప్ ది మైండ్ క్లీన్ ఆఫ్ ఆల్ ఎక్స్పెక్టేషన్స్ దట్ ఈస్ ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ హ్యాపీ లివింగ్ శాంతి అప్పుడు వస్తుంది లేకపోతే ఆ శాంతి ఎప్పుడు డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది వీడు చాలా కష్టపడి శాంతిని ఇంపోర్ట్ చేయాలి బయట నుంచి లోపలికి చేత అరువు తెచ్చుకుంటూ ఉండాలి శాంతిని అరువు అరువు రేపు అనేది ఉంటారు అరువు తెచ్చుకోవాలి ఎక్కడికో మెడిటేషన్ సెంటర్కి వెళ్ళి శాంతిని అరువు తెచ్చుకోవాలి లేకపోతే మరో చోటని వెళ్ళి శాంతిని అరువు తెచ్చుకోవాలి లేకపోతే టాబ్లెట్ వేసుకుని శాంతిని అరువు తెచ్చుకోవాలి ఏం ప్రారంభమైనది మన శాంతి మన స్వరూపం శాంతి ఆ స్వరూపం కప్పుబడిపోయింది కామనల వల్ల కామనలంతా హానికారకములు అవే కనుమ ఏ కామనలు లేకుండా ఉంటే వాణ్ణి జగత్తంతా పూజిస్తుంది అందరూ పూజిస్తారు నెత్తిమీ పెట్టుకుంటారు వీడు ఒక్క కామన్ అన్నాడంటే కింద పారస్తాను తీసుకెళ్ళి తట్టుకోలేదు ఈ డిమాండింగ్ పర్సన్ ఉన్నాడే వాడిని భరించడం కష్టం ఏ నాన్ డిమాండింగ్ పర్సన్ గ్రేటెస్ట్ అసెట్ ఎనీ వాడు పెద్ద విద్వాంసుడు అవ్వచ్చు కాకపోవచ్చు ఏ నాన్ డిమాండింగ్ పర్సన్ ఉంటే అంతకంట మహాభాగ్యం కావట్లేదు నేను మహాత్ములు చోటకి ఎక్కడికో వెళ్ళాం నెల్లూరు ఎక్కడికో వెళ్ళాం వెళ్ళినప్పుడు ఆయన స్వామీజీ మీరేం తవ్వుతారని అంటున్నాను నేను ఒక అప్పు కాఫీ కానీ టీ కానీ తవ్వుతారమ్మా కాఫీ ఉంది తవ్వుతారా ఆయన అడిగి నేను ఆవు పాలు తవ్వుతానని చెప్పాను ఆవు పాలే యు సీ క్రౌస్ ఇన్ హిస్ హోమ్ ఆయన దగ్గర ఆవు పాలు ఉన్నాయని తెలిస్తే మీరు అడగచ్చు వాళ్ళు అన్నారు స్వామీజీ ఆవు ప్యాకెట్ పాలు ఉన్నాయో మీరు తవ్వుతారా అంటే వాళ్ళంతకంటే మరి గృహస్థులు ఏం చేస్తారు కాబట్టి ఆ వాళ్ళకి అప్పుడే పాపం నిరుత్సాహం వచ్చేసింది ఈ ఆవుపాలనేప్పటికే నిరుత్సాహం వచ్చేసింది ఎందుకంటే మహాత్ముడికి మనం సేవ చేయలేకపోతున్నాం అనేటువంటి ఒక నిరుత్సాహంలో మనమే వాళ్ళని పుష్ చేసినట్టు నేనన్నా పాలనండి ఆవుపాలంటే పాలనండి ఎందుకంటే యూ షుడ్ నాట్ డిమాండ్ అమీని అందులో అలాగంటే ఎగ్జెక్టివ్స్ వేసి మనం అన్నాం అనుకోండి వాళ్ళు ఎంత కష్టపడతారు ఐ టు అండర్స్టాండ్ క్లీన్ పెట్టుకోవాలి క్లీన్ స్లేట్ ఎంటీ మైండ్ యాజ్ ఫార్ ఎస్ ఎక్స్పెక్టేషన్ సర్ కన్సర్డ్ ఎంటీ మైండ్ ఎంటీనెస్ ఆఫ్ మైండ్ ఈజ్ ది గ్రేటెస్ట్ వర్చ్యూ సముద్రం అది అప్పుడు స్వరూప శాంతి బయటకు వస్తుంది అంచేతనే శంకరులు అంటారు విషయ సన్నిధామతి భోగవస్తువులు ఉన్నప్పుడు అంతేగాన అడవిలో కూర్చుని ఏమీ లేవు కాబట్టి మాకు ఏ కోరికలు లేవని అలా కాదు విషయ సన్నిధామతి అన్ని భోగ వస్తువులు ఉన్నా కూడా మిమ్మల్ని తీసుకెళ్లి లాస్ట్గా స్ట్రిప్ లో దారెడిచినా కూడా మీ హృదయం ప్రశాంతంగా ఉండగలరా సంథింగ్ లైక్ దాట్ లాస్ట్గా స్ట్రిప్ కాబట్టి మంచి కూడా బోర్డు ఏవో ఇలాంటివి ఉండే ఉంటాయి ఇక్కడ నేను పెద్ద చూడలేదో ఫ్రమ్ ది పెరి నుంచి ఫ్రింజెస్ నుంచి చూసి అంత హైదరాబాద్ హైదరాబాద్ లో ఇవచ్చిన చూసి ఆ ఇక్కడ ఇవన్నీ చదవంలే అని ఆశ్చర్యపోయాడు నేను చూసిందంతా ఇంకపోతే చూసా నేను చూసిందంతా మరో చోట ఎక్కడెక్కడో చూసా అబో టూ మచ్ ఆఫ్ టూ మెనీ అట్రాక్షన్స్ ఆఫ్ డిస్ట్రాక్షన్ ఫర్ ది మైండ్ ఫర్ పీపుల్ ది డోంట్ నో ఇట్ ఆ రహస్యం తెలుసుకోలేకపోతా ఇదంతా డిస్ట్రాక్షన్ ఇది మైండ్ కి చాలా ఘోరమైనటువంటి హాని చేస్తుంది అని తెలుసుకోలేకపోతా లా లాగ లాగబడతా ఫాల్ ఇన్ టు ఇట్ అండ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ట్రబుల్స్ చుట్టుకుంటాం ట్రబుల్స్ ఆ ట్రబుల్స్కి ఎక్స్ప్రాయిట్ చేసేందుకు బోడంత పండి నీవు ఇది ఇది చేస్తే నీకు బాగుంటుంది అది చేస్తే బాగుంటుంది నీ కార్ నెంబరు త్రీ నైన్ ఉంటే నీకు అదృష్టం కలిసి వస్తుంది అని ఒకడు అది అదో శాస్త్రం దానికి శాస్త్రం పేరు ఏమిటండి నెంబర్ కార్ నెంబర్కి ఏమో సంబంధం ఉందండి దానికి ఆత్మ పూర్ణమో అని తెలుసుకోవాల్సింది పోయి మిథ్య వచ్చి ఆత్మని ఉద్ధరిస్తుందంటే ఏం చెప్తాం మనకి ఏమైనా అసలు వివేకం ఉందా అలాగనమాట సో ఇంకా అక్కడి ఆల్ కైండ్స్ ఆఫ్ సూపర్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫియర్స్ ఆల్ కైండ్స్ ఆఫ్ పుల్స్ అండ్ పుషెస్ హీ హీజ్ సచ్ ఎ వర్నరబుల్ గా ఎందుకంటే హీజ్ ఎ బండిల్ ఆఫ్ డిజైర్స్ బండిల్ ఆఫ్ డిజైర్స్ వన్స్ యుయర్ ఎ బండిల్ ఆఫ్ డిజైర్స్ You automatically become a bundle of fears. Every desire has the seed of fear in it. Every desire. Every pleasure has pain in itself, ingrained in it. Allah and the Parishwara. So, Samudra miwa ayin allahga stherangavudhi pato. Ayin antar bhashya tarlo. Atmanyevaprali yante. నా స్వాత్మవశం కుంతి ఇది చక్కటి సైకాలజీ ఎలాగంటే ఒక డిజైర్ మైండ్లో ఫ్లోట్ అయిందనుకోడు ఇప్పుడు ఆ డిజైర్ ని మీరు ఆ డిజైర్ కి మీరు బారిసైపోతే అది మిమ్మల్ని తన వశం చేసేసుకుంది స్వాత్మవశం చేసుకుంది అనమాట ఆ సముద్రం విషయంలో సముద్రం వలే గంభీరమైన హృదయం కలిగిన యతి విషయంలో అది అవదు నా స్వాత్మవశం కొను ఆ డిజైర్ వచ్చి వీడిని తన వశం చేసేసుకోదు దానికి వశం అయిపోడు డిజైర్ వచ్చి వశం అయిపోడు అప్పుడు ఆ డిజైర్ ఏమిటవుతుందండి ఆత్మని ప్రవిలీయతే లోపలికొచ్చి బయటకేమి వెళ్ళిపోదు బయట నుంచి వచ్చి లోపల నుంచి బయటకు వెళ్ళిపోయి అలాగే ఉండదు ఆత్మని ప్రవిలీయతే ఆత్మని ఏమో దానికి ఎప్పుడైతే మీరు సపోర్ట్ ఇవ్వరో అదే అనాథైపోతుంది దానికి యాంకర్ లెస్ అయిపోతుంది ఆకాశంలో ఉండే మబ్బు తూనక లాగా అయిపోతుంది అది గాలికి చోట కొట్టుకుపోయి లేకుండా పోతుంది ఆ శకలం మేఘశకలం చిన్నాభ్రమి వన శ్రుతి అని అంటాడు ఓ చోట గీతాక గీతో అర్జునుడు ఓ మబ్బు తూనక దానికి సపోర్ట్ ఉండదు ఇఫ్ ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ఎ హ్యూజ్ క్లౌడ్ మాస్ దేఫ్ అండ్ స్ట్రాంగ్ దైసోలేటెడ్ పీస్ ఆఫ్ క్లౌడ్ ది హాజ్ నో సపోర్ట్ గాలి ఇటు వీసేసి ఇంకా ముక్కలు ముక్కలు అయిపోయా లేకుండా అయిపోతుంది ఆఖరికి అసలు మబ్బే లేకుండా అయిపోతుంది ఆ మనస్సులో చెలరేగిన ఆ కామన అలాగా అది డిసిపేట్ అయిపోతుంది ఆత్మన్యవ ప్రయతే మన యొక్క శాంతిని అది ఏమీ డిస్టర్బ్ చేయకుండా ఉంటుంది అది రెండు కామన తనని వీడిని తన వశం చేసేసుకోవటం ఒకటి లేకపోతే అది విలీనమైపోవడం ఇంకొకటి ఆత్మజ్ఞాన విషయంలో ఆత్మన్యవ క్రియతే నా స్వాత్మవశం కుజ్ సచ్ ఒక డిజైర్ థాట్ ఆఫ్ డిజైర్ రావటం తప్పు కాదు ఒక రాంగ్ డిజైర్ థాట్ వచ్చినా తప్పు కాదు మీ పర్మిషన్ తీసుకునేం రాదు మనస్సులో థాట్ అన్నది మీ అనుమతితో రాదు మీరు అంటారు థింక్ అని మీరు అంటారు థింక్ అంటే ఏంటి మననము అనే క్రియ ఆ క్రియకి కర్తను నేను అంత తప్పు దేకరింకో కానీ అంత రైట్లా కనపడుతుంది ఎందుకంటే నా మనస్సులో నా కడుపులో ఏం రహస్యాలు ఉన్నాయో అది నేను కర్తను కాదంటే ఇంకేం మిగిలింది అని వీడి బాధ పోలి దీనికి నేను కర్తలు కాదు దీనికి కర్తలు కాదు దీని ఏ దేనికి కర్తను కాదు నా కడుపులో ఉన్నదానికి కూడా నేను కర్తను కదా నో ఎందుకంటే యూ టెల్ మీ What is your next thought, Mirjapan? You answer me that question any moment. Mir yappur ye moment lo mir answer ta gil te, a moment lo nag mir answer japan. I will be glad to wait. You will never know, I tell you. You will know it only after it happens. Thāta uh, uccindrava terustu. Are you the karta for thinking? Are you the thinker? There is no thinker. దేర్ ఇస్ ఓన్లీ థాట్ దేర్ ఇస్ నో థింకర్ థింకర్ అని ఎక్కడ ఇప్పుడు ఓ థాట్ వచ్చిందండి ఆ థాటే ఉంటుంది థింకర్ అయినా ఉండడు థింకర్ ఉంటాడని ఓ భ్రాంతి ఆ కర్తృత్వ భ్రాంతి సో థాట్లు వస్తూ ఉంటాయి ఏవేవో పిచ్చి పిచ్చి థాట్లు వస్తాయి నాకేదో థాట్ వచ్చింది నేను ఆశ్చర్యమైన వారిని ఈ థాట్ ఎక్కడి నుంచి వచ్చింది సో అదే కానీ ప్రతి ఒక్కే so the the the, the, uh, the conclusion is you do not think thoughts happen kabatti oka thought ravalalo tappaledu kontha mandi venna pettunta nenu japam chestunte o thoughts vachey munduga meeru japana kurchunna pude all kinds of most horrible thoughts horrend thoughts aney apude vastayi endukante అది ఆ హృదయంలో ఉండేటువంటి కల్మషం అంతా కూడా కట్ట కట్టుకుని బయటకు వచ్చినట్టుగా వస్తుంది ఇట్ ఈస్ అ గుడ్ థింగ్ ఓన్లీ బికాజ్ ఇట్ ఈస్ గోయింగ్ అవే ఇట్ గోస్ అవే నో ప్రాబ్లం బట్ కానీ జనాలు భయపెడిపోతాయి ఎవడు భయపడతారో అయ్యోయ్ పూజాగృహంలో కూర్చునుండగా ఈ థాటు వచ్చింది ఏమిటి అలాంటి థాటు ఏదో బార్లోనో ఎక్కడో అర్ధరాత్రి పన్నెండు గంటలకి తాగి తన్నాలు ఆడుతున్నప్పుడు రావాల్సిన తాత ఇప్పుడు దేవగృహంలో వచ్చింది ఏమిటని వీడు బెంగ పెట్టుకుంటాను అయ్యో తప్పు చేసినాం అపరాధం చేసామని ఇలా తలకాయలు దీ చేసుకుంటే కంగారు పడిపోతారండి మీ తప్పు ఏమీ చేయలేదు మీ అపరాధం ఏం లేదు బట్ ఇఫ్ యూ పర్ష్యూ ది థాట్ యు ఆర్ ఇంట్రబుల్ అప్పుడు అపరాధం అయిపోతుంది ఇఫ్ యూ పర్ష్యూ ది థాట్ అపరాధం అయిపోతుంది పర్ష్యూ చేయకపోతే అపరాధం ఏం ఎందుకంటే ఈ డిఫరెంట్ టేక్ యువర్ పర్మిషన్ సో థాట్ మిమ్మల్ని తన వశం చేసేసుకుంటే మీరు పడిపోయారంటే యు ఆర్ లాస్ట్ స్వాత్మవశం కుంతి ఆత్మన్యమ ప్రలీయంతే కాబట్టి ఇదొకటి సాధకులు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే సాధకులు నిరుత్సాహపడకూడదు అయ్యో మేము అపరాధం చేసేస్తున్నాం అపరాధం చేసేస్తున్నాం అనే బెంగా పడిపోకూడదు దానివల్ల ఏమవుతుందంటే ఈ సాధన పెద్ద బద్దెని కూర్చుంటుంది సాధన అన్నది ఒక ఉత్సాహంగాన్ని కలిగించే ఉండాలి కానీ బద్దెని అయిపోకూడదు ఆల్రెడీ చాలా బర్ధెన్స్ ఉంటాయి సంసార జీవితంలో గృహస్థు కానీ సన్యాసి కానీ బోలు బర్ధెన్స్ ఉంటాయి దానితో ఈ స్పిరిచువల్ బర్త్ని ఒకటి పెట్టుకోకూడదు వేదాంతం షుడ్ రెడ్యూస్ ది బర్త్డే షుడ్ నాట్ యాక్ట్ టు ది బర్త్డే అదొక ప్రిన్సిపల్ తర్వాత ఇప్పుడు స శాంతి ఆప్నోతి అంటున్నారు సహ శాంతి మోక్షం ఆప్నోతి ఆయన మోక్షానికి ఏం డెఫినేషన్ ఇచ్చారో చూసారా మీ మనస్సులో ఉండే స్వరూపభూతమైన శాంతి ్రిటిల్ శాంతి కాదు వచ్చిపోయేది ఆర్టిఫిషియల్లీ ఇండ్యూస్డ్ శాంతి కాదు ఇప్పుడు మూడ్ ఆల్టరింగ్ డ్రగ్ అని ఉంటుంది అంటే మీకు బాగా అడికేట్ అయిపోయారు అనుకోండి ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే వాటి పేర్లు కూడా ఎలా ఉంటాయంటే కామౌండ్ కంపోజ్ అని అలా ఉంటాయి సిఏఎల్ఎం తోటి ఉంటాయి అంటే మీ మనస్సును కొంత క్వైటన్ చేస్తాయి అలాగే ఏదో ఇంకా అని డ్రగ్ వచ్చినా మీరు ఆశ్చర్యంక్కర్లేదు ఏవో వస్తూ ఉంటాయి ఇలాంటివి అది వేసుకుంటే తీసుకు నల్ల ముందు ఉంటారు చూడండి నల్ల ముందు అలాంటిదే చాలా వీడు పొద్దున్నీ సాయంకాలం రొస రొసలాటతో కనబడిన వాళ్ళ తిరుగుతూ ఉంటాడు కానీ నాలుగో అయ్యప్పటికి మాత్రం కామైపోతాడు నాలుగో ఐదుగో ఆరు అయ్యే కామైపోతారు ఏదైతే ఇంత కాముగా ఉన్నారు తాతగారంటే నల్ల ముందు ఐదేళ్ళ అయింది అని చెప్పి కాముగా అది కాదు అది మోక్షం అనిపించుకోవచ్చు దానివల్ల ఉపయోగం లేదు ఇన్ఫాక్ట్ సమ్ ఆఫ్ ది మోడర్న్ మెడిటేషన్ టెక్నిక్స్ ఆర్ నో బెటర్ దాన్ దాట్ అని మహాత్ములు ఢంకా బజాయించి చెప్పారు నేను అంత నేను అంత మాట్లాడడానికి నేను సందేహిస్తాను కానీ పెద్దలు సందేహించారు మెడిటేషన్ షాప్స్ అంటారు వాటికి ఆర్ నో బెటర్ దాన్ దాట్ దే ఆర్టిఫిషర్టిఫిషియల్లీ ఇండ్యూస్ సమ్ బ్రిటిల్ ఫీస్ సమ్ ఫీస్ విచ్ ఇస్ వెరీ బ్రిటిల్ అండ్ యూ లూజ్ ఇట్ అలాగనమాట అలాంటి ఆర్టిఫిషియల్ దానికి సూపర్ఫిషియల్ దానికి మనం వెళ్ళామనుకోండి మన ఫోకస్ ఉంటా కూడా డై డైవర్ట్ అయిపోతుంది అలా ఇప్పుడు ఫోకస్ డైవర్ట్ చేసుకోకూడదు తప్పేలా మీరు వెళ్ళి యాభై డాలలో లేదా వెయ్యి రూపాయలు రెండు వేల ఖర్చు పెట్టుకుంటారు వాడు ఇలా కూర్చోవడం నేర్పుతారు గాలి తెచ్చు నేర్పుతారు ఈ పెట్టడం నేర్పొదాడు యూ డోంట్ లూజ్ ఎనికిమ్ అట్ ఎవర్ మనీ యూ లూజ్ ఇట్స్ కెన్ యూ కెన్ ఎఫార్డ్ ఐ అండర్స్టాండ్ బట్ నేను అనేది ఏంటంటే ఇదిగో ఇదే ఇదే మనకు కావాల్సిందనేటువంటి రాంగ్ ట్రాక్ లో పడిపోతాం అదర్వైజ్ యూ కెన్ లెర్న్ సమ్ టెక్నిక్స్ నథింగ్ రాంగ్ కాబట్టి మెడిటేషన్ షాప్ ఇట్ ఈజ్ ఆల్సో లైక్ ప్రాణాయామ ఉందనుకోండి ఇట్ ఈస్ నో బెటర్ దాన్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ప్రాణాయామ కొంతమంది ప్రాణాయామ అంటే అదే మోక్ష సాధనం ఉన్నట్టుగా చెప్తాను అది తప్ప చెప్పకూడదు వివేక చూడకుండా అక్కడ శంకర్లు ప్రాణాయామ శతయిరతీ అన్నారు నేను ఎన్ని ప్రాణాయామాలు చేసినా నీకు మోక్షం బాగున్నారు ఒకదోటన్నారు నాటికా పేదమైనతూ ఉన్నారు ముక్కుని ఇలా ఒక్కేస్తుంటే మోక్షం వచ్చి పద్ధతికి కాదని చెప్పారు అంటే అర్థం ఏంటంటే దట్ కైండ్ ఆఫ్ ఎయిట్ షూడ్ అది ఆర్టిఫిషియల్ పీస్ ఈజ్ నాట్ మోక్షం మీరు అడగచ్చు ఎవండి మేము ఏ కోరికలు లేకుండగా మనస్సుని క్లీన్ ఆఫ్ ఫాల్ డిసైడ్స్ అప్పుడు మోక్షమేనా అని ది ఆన్సర్ ఇస్ అన్ ఎంఫటిక్ ఎస్ యూ టేక్ ఇట్ ఫ్రమ్ ఇ దట్ ఈ మోక్ష సమదుఃఖ సుఖం ధీరం సోమృతవాయ కల్పతు ముండకోపనక్షత్రువు కూడా కామాన్య కామయతే మన్యమాన సో స tatra త్ర మమాన అంటే థింకింగ్ థింగ్స్ ఆఫ్ ఆ డిజైరబుల్ ఆబ్జెక్ట్స్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు అలా ఆలోచిస్తూ ఉంటాడు కెమెరా అంటే డిజిటల్ కెమెరా ఏం చేస్తాడు డిజిటల్ కెమెరా అంటే బొమ్మల యూ నీడ్ అ డిజిటల్ కెమెరా వీడు నేను అమెరికా వెళ్ళి వస్తే డిజిటల్ కెమెరా వాట్స్ ఫర్ ఎ డిజిటల్ కెమెరా వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సిన చాలా మంచి మంచి పోనీ సో డిజిటల్ కెమెరా లేదా అయితే మరొకటి అయితే మరొకటి ఒక కెమెరా ఒకటి ఉదాహరణ వేసుకు తిరుగుతూ ఉన్నాం మెళ్ళో వేసుకుని తిరుగుతూ ఉన్నాం మీనింగ్లెస్ వాల్యూస్ అలాగే మరొకటి అయితే సిగరెట్ పెట్టి జీవోలో పెట్టుకోవడం అయితే గోల్డెన్ గేజ్ మెళ్ళో వేసుకోవడం ఇలాంటివేవో పిచ్చి పిచ్చిపో మంది చూస్తూ ఉంటాం సో వాట్ ఎవర్ సో ఇఫ్ యూ కీప్ యువర్ మైండ్ పెర్ఫెక్ట్లీ క్లీన్ ఆఫ్ ఆల్ పాసిబుల్ డిజైర్స్ దాన్ యూ విల్ నెవర్ నో వాట్ ఈస్ ఫీ and then you are one with the whole you will know it yourself you will discover it yourself so shanti moppa shanti ante moksham that uh, swaroopa bhutamaina shanti adi ante atma shanti antaru mana shanti kadu manasu lo tatkalam undochipoyi shanti kadu atma ki shanti atma swaroopa bhutamaina shanti aavishkaram avvali అది ఆవిష్కారం అయినప్పుడు అదే మోక్షం అది వాడే జీవన్ముక్తులు ఇంతకంటే సులభమైన ఉపాయం మీకు ఇంకొకటి ఉండబోదు ఇది అంత సులభం ఇట్ ఈస్ ట్రూలీ లైక్ దాట్ నో ఎగ్జాబిరేషన్ అదే మరి గీత యొక్క గొప్పతనం గీత యొక్క విశేషం ఏమిటంటే ఉపనిషత్తుల సారాన్ని చాలా ప్రాక్టికల్గా జీవితానికి అందించేటువంటి గ్రంథం గీత మీకు ఉపనిషత్తుల్లో ఇంత ప్రాక్టికాలిటీ తీసుకురావడం కష్టం వాటి శైలి కొంచెం గంభీరంగా ఉంటుంది కానీ గీత దగ్గరికి వచ్చేప్పటికీ ఆ సారమంతా సారమంతా కూడా తీసుకొచ్చేసి హైట్ ఇట్ మేక్స్ ఇట్ హైలీ ప్రాక్టికల్ అందుగురించి ప్రస్థానత్రయంలో గీత ఉంటుంది కేవలం ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు చదివేస్తే వాడికి దాని ప్రాక్టికల్ ఆస్పెక్ట్ కొంత మిస్ అయ్యే ప్రమాదం ఉంది మన జీవితానికి ఇది అందుతుందా అనే శంకలో ప్రమాదం ఉంది కానీ గీత చదివితే ఆ శంకలన్నీ పోతుంది ఇట్ సింప్లెస్ట్ థింగ్ మోక్షాన్ని పొందటం సింపుల్ అదే దానికి ఏం చేయాలి ఏం చేయడం ఏమంటే శాంతి కష్టమా అశాంతి కష్టమా శాంతి అశాంతే కష్టం మీరు అశాంతి కోసమే వర్క్అవుట్ చేయాలి శాంతి కోసం ఏ వర్కౌట్ చేయగలిగి కానీ మామూలుగా చూస్తే ఎవరిపిస్తుంది శాంతి కష్టం అనిపిస్తుంది అశాంతి అశాంతి అంటే ఏమిటి ఇంటెన్స్ మూమెంట్ ఆఫ్ ది మైండ్ అది అది తేలిక అయిపోయింది మనకి కామ్ గా ఉండడం కష్టమవుతుంది అసలు అసలు న్యాయంగా అయితే ఎలా ఉండాలి కామ్ గా ఉండడానికి ఏ ఎఫర్ట్ ఒక్కర్లేకపోవాలి ఇంటెన్స్ బెడ్కి ఎఫర్ట్ బీగా పారాడాక్స్ యూ గార్డ్ ఇట్ ఐ సపోజ్ సో ఇంటెన్స్ మూమెంట్ ఆఫ్ ది మైండ్ కి యూ నీడ్ టు పుట్ ఇన్ ఎఫర్ట్ కామ్నెస్ కి ఏ ఎఫర్ట్ కావాలి ఇప్పుడు జపం చేస్తూ ఎఫర్ట్ కావాలా మార్కెట్కి వెళ్ళి అన్ని రకాలు పెరగడానికి ఎఫర్ట్ కావాలా అంటే తిరగడానికే అఫర్థ కావాలి కానీ వాడు ఈ ఫైన్స్ జపం చేస్తుంటే అది తేలికని అనిపిస్తుంది దీన్ని రజోగుణము అంటారు శాంతి మోక్షమాకున్నది చాలా గొప్ప స్టేట్మెంట్ అది వాడికే వస్తుంది ఇతరుడికి రాదు ఎవరుడు ఇతరుడు నా ఇతర కామకామి ఈ రెండో వాడు ఉన్నాడే ఈ కామకామి వీడికి రాదు వీడికి మోక్షం ఉండదు వారు అలా కానీ వారి ఎక్కువ ఎన్ని కామనలు సంపాదిస్తే అంత సుఖాన్ని అనుభవించాలని ఏదో భ్రాంతి నో నా కామ కామి వాడికి మోక్షం అనేది కలలో కూడా రాదు ఎవడి కామకామి సో నేను ముండకో ప్రషత్ మంత్రం అన్నాను కామాన్య కామ అంటే ధ్యాయమాన అలా ధ్యానం చేస్తూ వాటి గురించి చింత చేస్తూ ఆలోచిస్తూ ఎవడైతే కామనలను అలా డెవలప్ చేసుకుంటూ పోతాడో స కామభిర్ జాయతే తత్ర ఆ కామనలే వాడిని ఈ జన్మ నుంచి ఇంకో జన్మలోకి ఆ జన్మ నుంచి మరో జన్మలోకి ఆ జన్మ నుంచి ఇంకో జన్మలోకి అలా తీసుకెళ్తూ ఉంటారు ఒక ఆయన చచ్చిపోయే ముందు కోరిక ఏమిటండి అంటే ముక్కుపుడ పిలిచి సాగు రోజులైంది అంబా ముక్కుపుపూడ తీసుకొచ్చేవాడిని అని ఆ చచ్చిపోయారు అప్పుడు ఎవరిలో ఉన్నారు ఈయన అంబాళ్ళు ఫ్యాక్టరీలో కార్మికుడే పుడతాడు అక్కడ ఎక్కడ ఉంటుంది కామన్ జాగ్రత్త తత్ర ఆ కామన్ హెల్త్ తోటి స్థానాల్లో పుడతాడు అలాగే అదే సినిమా యాక్టర్లను యాక్ట్రస్నో చూడాలి లేకపోతే సినిమా రికార్డు ఎలా చేస్తారో చూడాలి చిన్నతనంలో ఇలాంటి భ్రాంతులు ఉంటాయి అది పెద్ద ఇష్యూ కింద ఉంటుంది అది చిన్నతనం పర్వాలేదు పెద్ద పోయి మెష్యూరిటీ రావాలి సో సినిమా చూడాలని ఆ కోరికతో తెచ్చిపోయాడు అనుకోండి ఏదో బాలీవుడ్ లోనో టాలీవుడ్ లోనో ఎక్కడో చెప్తున్నా చౌకీద రేపు ఇంకేం మహాభాగ్యం అలా అవుతుంది అనమాట బొద్ది ఇంకా ఏదో అలా అక్కడ అక్కడ ఉండే బొద్ది ఇంకా సో స కామభిర్ జాయతే తప్ప డిజైర్ ఎ వెపన్ అది మన బూమ్ ర్యాండ్ అవుతుంది మన మీదకి వచ్చి కొట్టో ఇట్ అవుట్ నీ థ్రో ఇట్ అవుట్ కమ్స్ బ్యాక్ కాబట్టి ఏం చేయాలి డోంట్ థ్రో అవుట్ ఎనీ డిజైర్స్ డోంట్ ప్రాజెక్ట్ ఎనీ డిజైర్స్ ఇంకా జన్మే ఉండదు జన్మరాహిత్యం వచ్చేస్తుంది పర్యాప్ అక్కడ శ్లోకంలో మంత్రంలో పర్యాప్త కామస్య కృతాత్మనస్థు ఈ కృతాత్మ అనే పదాన్ని ఈ మంత్రం దగ్గర భాష్యకారులు explain ఎక్స్ప్లెయిన్ చేశారు యు మేక్ యువర్ self అంటారు కృత ఆత్మనస్తు You make yourself, Jalayan says, shall I make your breakfast? Anadutha Rattu. Swamiji, shall I make breakfast for you? Okay, please do it. But, we are kangar padabur, nein jatthavala. I have to eat. Wheat bread from the piecemeal piecemeal, toast them properly. Medium level, toast it from the piecemeal, the, toast it. Okay, Swamiji, then I will apply butter. No, don't do that. Apply jam, no. Then what shall I do? You get an apple. మోదీ స్కిన్ అండ్ కట్ అండ్ అంటే ఇంజన మీ బ్రేక్ అది బ్రేక్ సో ఏదో చెప్పండి దృష్టాంతం మేక్ బ్రేక్ షల్ ఐ మేక్ యువర్ బెడ్ అని అడుగుతా షల్ ఐ మేక్ యువర్ డ్రెస్ అని అడుగుతుంది సో యు మేక్ థింగ్స్ కృత యు మేక్ యువర్ సెల్ఫ్ కృతాత్మనస్సు హౌ టు మేక్ అవర్ సెల్ఫ్ ఇప్పటి వరకు హౌ డిడ్ యూ మేక్ You are dumping the, all kinds of desires into the heart, and uh, you are destroying the self. You are losing the soul, destroying the self. That is not how to make the self. That is not the way to make self. Then how to make self? Paryāpta kāmasya kṛtaat manas tu. Inar paryāptam ālam. Katova shankar nantar sanjata ālam prasya jaha. ఇంకా ఈ జగత్తు నుంచి మీరు దేనిని దేనిని కోరుతున్నారు వీఆర్ నాట్ డిజైరింగ్ ఎనీ మోర్ సమ్ దిస్ వరల్డ్ వీఆర్ నాట్ డిజైరింగ్ ఎనీ మోర్ యుడ్ యూ హ్యావ్ ఎన్ ఆఫ్ ఎస్ ఐ హ్యాడ్ ఎన్ ఆఫ్ ఏమిటి ఇంతకాలంలో వచ్చింది ఈ ఆయుద్ధాయంలో భోజనాలు చేసాం ఈ భోగాలు పొందాం ఆ భోగాలు పొందాం ఈ జగత్తు నుంచి ఏం తీసుకోవాలో అన్ని తీసేసుకున్నాం ఇంకా తీసుకోవాల్సింది ఏం లేదు వీ హ్యాడ్ ఎన్ అంటే ఆర్ వ్యూ రెడీ టు డై యస్ డోన్ యూ హ్యావ్ డిజైర్ టు పర్యాప్త కామస్య కృతాత్మనస్తు ఇహవ సర్వే ప్రవిలీయంతి కామా అప్పుడు వాడికి ఇహైవ వాడి హృదయము నుందే ఈ జన్మలోనే ఈ దేహము నుండి ఉండగానే వాడు సర్వకామనలు విలీనమైపోయి మోక్షాన్ని పొందుతాడు మోక్షమాప్నోతి న ఇతర ఈ శ్లోకం రేపు ఫినిష్ చేస్తాను ఓం పూర్ణముదూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్యే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే శ శాంతి శాంతి శాంతి హరి ఓం దక్షణాపణమూ అది కథయ